పరమయోగీశ్వరుల పద్ధతీది ధరణిలో వివేకులు తల పోసుకొనుట మొదల ఆత్మజ్ఞానము తెలిసి పిమ్మట హృదయములోని హరినెరుగుట పుదుటైన ఇంద్రియాలను ఒడిసి వంచుకొనుట గుదిగొన్న తనలో కోరికలుడుగుట తన పుణ్యఫలములు దైవము కొసగుట పనివడి భక్తి చేసుట తనివితో నిరంతర ధ్యానయోగ పరుడవుట మనసులో ప్రకృతి సంబంధము మరచుట నడుమ నడుమ విజ్ఞానపు కథలు వినుట చుడుముడి ఆచార్య సేవసేయుట ఎడయక శ్రీవెంకటేశుపై హారము వేసి కడువైష్ణవుల కృప కలిగి సుఖించుట